జ్యేష్టరాజన్ బ్రహ్మస్తే సాదన శ్రీమహాగాధిపతాశివసార శంకరాచార్యమస్మార్యపే పరంపరా ఓం ఆప్యాయన్ మమా గానీ వాత్రుశ్రోత్రమోబలంద్రియాణ సర్వాణి సర్వ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాక్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వరాకరణం నేస్తూ సదాత్మని నిరే ఉపనిషత్సు బ్రహ్మాిసంతు ఓం శాంతి శాంతి శాంతి మొదటి మంత్రం అయిపోయిందా ఓకే మంత్రం ఒకసారి మనం పురుషం సోమ్యా ఉతహస్త గృహీతం ఉత ఉతహస్త ఆనయంతి అపహాషీత్ స్యమకార్షీ పరశుమస్మైతీ సర్భ తతృతమాత్మానం కోనృతాభిసనృతేనార్ధ వరసం తప్తం ప్రతిగృహాయే సో లై డిటెక్టర్ టెస్ట్ ఇది మామూలు మోడర్న్ టెస్ట్ లాంటిన్నారు మోడర్న్ టెస్ట్ ఈజ్ నాట్ ఇంగేజివ్ టెస్ట్ చెప్పకే ప్రశ్న అవుతారు మీరు మీకేమవు మీరు అబద్ధం చెప్పినా మీకేమవ్వడు మీకేం గాయమైన తగలదు తెలిసిపోతుంది వాడికి లైట్ అసెక్ట్ ఉంది సార్ కానీ ఆ రోజుల్లో పరశు మస్మై తపత పరశువు ఆ చేత్తో పట్టుకుని అంటే వేడిగా ఉన్న పరశువుని పరశువు అంటే ఒక ఐరన్ రాడ్ అనుకోండి ఐరన్ తీసె తీసే మెటల్ దాన్ని వేడిగా చేసిన దాన్ని చేత్తో పట్టుకుని చెప్పాలి ఇప్పుడు దీపం ఆర్తి చెప్పమంటారు దీపం ఆరపి చేసమంటే ఉంది ఎక్క తక్కువ మంది నేనే చెప్తారు చెప్పి దీపం ఆర్పుతారు దీపం ఆర్తి చెప్తారు చెప్తో కూడా ఆత్మ అంటే ఆర్పుతారు అన్ని సమస్య ఏమీ కాదు కానీ పరశువుని పట్టుకోవాలి వేడిగా ఉన్నదాన్ని వీరు సత్యం చెప్తే కాలదు అసత్యం చెప్తే కాలుతుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జ్ఞానీ సత్సంపత్తి పొందుతాడు అజ్ఞానీ సత్సంపత్తి పొందుతాడు సత్సంపత్తి సమానం కానీ జ్ఞాని వెనక్కి రాడించారు అజ్ఞాని మళ్లీ జన్మెత్తుతాడు ఎందువల్ల అది ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే పరశువుని పట్టుకోవడం ఇద్దరికి సమానమే సత్యం పలికేవాడికి వాడు పరశువునే పట్టుకుంటాడు అసత్యం పలికిన వాడు పరశువునే పట్టుకుంటాడు కానీ సత్యం పలికిన వాడికి చెయ్యి కాలదు అసత్యం పలికిన వాడికి చెయ్యి కాలుతుంది పట్టుకున్నది ఒకటే అయినా రిజల్ట్ వేరే ఉంది సంథింగ్ లైక్ దాట్ సత్య అసత్యాలని బట్టి సో అలాగే వీడు తన స్వరూపం విషయంలో అసత్యమైన అంటే మిథ్యాభిమానం కలిగి ఆ మిథ్యాభిమానంతో సత్సంపత్తి చేస్తే అది వాపసు వస్తుంది తన స్వరూపం విషయంలో సత్యమైన అభిసంధి కలిగి సత్సంపత్తి చేస్తే ఇంకా వాపస్తుంది సో రెండు అంశ మీకు సిమిలారిటీ ఉంది ఒకే ఒకే కాజ్ నిమిత్తం ఒకటే పరశువును పట్టుకోవటం సత్సంపత్తి సత్యం ఉంటే కలిసిపోవటం అసత్యమైతే వెనక్కి రావటం అది ఇన్ ది కేస్ ఆఫ్ జ్ఞానీయజ్ఞాని ఇన్ దిస్ కేస్ సత్యానికి అసత్యానికి రిజల్ట్ వేరే అవుతుంది అలా సింపుల్ థింగే సో భాష్యం చూస్తున్నాము సో తేష్వేవం వదొత్స ఇతర అపన్హుతే నాహం తత్కర్తేటి నువ్వే కదా అసత్యం స్థేయము చేసినది అంటే చౌరీ చేసిన నువ్వే కదా అంటే అర్థదే నేను ఇక్కడ చేశాను నేను చేయలేదు నాహం తత్కర్త చేసిన వాడనం నేను కాదు అని అపన్హుతే వాడు నిరాకరిస్తున్నాడు నిరాకరించటం సో ఆ స్థితిలో ఉన్నారు అప్పుడు వాళ్ళు తేచాహు సంహ్యమానం స్తేజమ కార్షిత్ స్వమస్య వ్లమస్య ధనస్థేతి అంతవరకు అయినట్టుంది ఇంకా ముందుకెళ్ళారు వాళ్ళు అంటున్నారు నువ్వే చేసావు ఇది అని అంటున్నారు సో ఆ విధంగా ఇష్యూ సందేహంలో పడింది తస్మష్ాపన్హువానే ఆహు పరశుమస్మై తపతేతికి శోధయత్వాత్మానమితి వాడు అపన్హువానే వాళ్ళలా నిరాకరిస్తూనే ఉన్నాడు రస్మిన్ సతిసత్వం నిరాకరిస్తూనే ఉంటే సరే అప్పుడు వాదిభక్తులు ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొస్తే ఆయన మహాత్ముని తెలుస్తాడు ఆ పరశు దాహం చే ఆయన లైఫ్ డిటెక్టర్ ట్రెస్ చేసి ఆయన ఒక ఉంటాడు ఆయనే చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయటానికి సో ఆయన తెలుస్తే అస్మై పరశున్ తపస ఈ కొరకు పరశువును వేడి చేయుడు ఇది శోధయతు ఆత్మానమిటి ఇతడు తనను శోధన చేయుగాక శోధన చేసుకోవాలి తనను తాను శోధన చేసుకోవాలి శోధన చేసుకోవడం అంటే నేను నిర్దోషిగా నిరూపించుకోవాలి అది ఆ సందర్భం ఇంకా ప్రకృతంలో మన ఆత్మవిచారణ సందర్భంలో వీడు తన స్వరూపాన్ని శోధన చేసుకోవాలి ఆత్మశోధన చేయాలి ఆత్మ విచారం అంటే ఆత్మశోధనే ఎందుకంటే వీడు అనాత్మయందు ఆత్మభ్రాంతితోటి జీవిస్తూ ఉంటాడు అనాత్మ ధర్మములన్నిటినీ తన మెత్తిని వేసుకుని ఉంటాడు దానిని శోధన చేయాల్సిన అవసరం ఉంటుంది చాలా అవసరం ఉంటుంది శోధన చేయాల్సిన అవసరం సో ఆ శోధన కనుక జీవితంలో వారు చేసుకోకపోయినట్లయితే చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది సంసార దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాగైతే వాడు శోధన చేసుకున్నాడో అలాగే వీడి శోధన చేసుకోవడం అంటే నిర్దోషణాన్ని నిరూపించుకున్నాడో అలాగే ఇక్కడ వీడు ఆత్మశోధన చేసుకోవాల్సి ఉంటుంది సాధకుడు ఆత్మశోధన అంటే తన ఎందు తనకు ఉన్న ఒకనొక తప్పుడు ధారణ ఏదైతే ఉంటుందో అది వీణ్ణి సంసారంలో ముప్ప తిప్పలు పెడుతూ ఉంటుంది ఆ ధారణ నుంచి బయటపడ్డాం అదే ఆత్మశోధన అంటే సో అంతకంటే వెరీని కరెక్ట్ వెరీ సింపుల్ ఎనివే తర్వాత సయజిత్య సైన్య కర్తీ బహిష్టాపన్ ూత సత ఏ అనురతం అన్యథాభూతం సంతం అన్యథాత్మానం కురుతే ఇక్కడ వివరణ ఎలా ఇస్తారంటే ప్రకృతానికి సర్దుబాటు సరిపడిట్లా ఇస్తారు శాంతం ప్రకృతానికి అప్లై అవ్వాలి ప్రకృతం ఏమిటంటే ఆత్మజ్ఞానము కలవాడు ఆత్మజ్ఞానం లేనివాడు అది అది ప్రకృతి సో సయది సైన్యస్య కర్తా భవతి సపోజ్ వాస్తవంలో ఆ వ్యక్తి ఆ సైన్యము అంటే చోరీ ఆ చోరీకి వీడే కర్త అనుకోండి ఆ చోరీ వీడే అనుకోండి సయది సత్య సైన్యస్య కర్త భవతి ఆ చోరీ చేసిన వాడు వీడే వీడే అయితే నేనే చేశాను చెప్పచ్చు కానీ చెప్పట్లేదు బహిష్ట అపంహిత బాహ్యంలో అసత్యాన్ని చెప్తున్నాడు నిరాకరిస్తున్నాడు అంటే స ఏవంభూత ఈ విధంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే కథ ఏవా అంటే దాని వలననే ఏమిటి దాని వలన అంటే ఏమిటంటే చూడండి అన్యథాభూతం సంతం అన్యథా ఆత్మానం కురుతే అది దాని వలన తాను ఒకలాగా ఉండి ఇంకొకలాగా అనుకుంటున్నాడు ఇంకొకలాగా ప్రకటిస్తున్నాడు సో తనకి తాను తెలుస్తూనే ఉంటుంది ఈ చోరీ చేసిన వాడిని నేనేం తెలుస్తూ కాబట్టి నేను చూరుడను అది తన యొక్క తన గురించి తనకున్న ఖచ్చితమైన జ్ఞానం దాన్ని నిరాకరించి అన్యథా చూపితే నేను చాలా సత్పురుషుడను అన్నట్టుగా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ చూరుడు సత్పురుషుడు పాయింట్ కాదు ఒకలా ఉన్న తన స్వరూపాన్ని మరొకలాగా ప్రకటిస్తున్నాడు సో ఆత్మ విషయంలో శోధన లేదు దోషం వచ్చి అదే అసలు అనుభూతం అంటే అదే సో అందాము అనుృతాభిసంధ అక్కడ మంత్రంలో అనుబృతాభిసంధ అంది అనుతమునందు అభిసంధము అభిసంధి గలవాడు అసత్యమునందు పట్టుదల గలవాడు కమిటెడ్ ది అంట్రూత్ దట్ ఈజ్ వాట్ వీఆర్ ఆల్ డూయింగ్ మనము వీఆర్ కమిటెడ్ ది అంట్రూత్ వాడు ఎలాగైతే అంట్రూత్కి అసత్యానికి కట్టుబడి ఉంటాడో మనం అందరం కూడా ఈ సంసారం పేరుతోటి అసత్యానికి నిత్యకి కట్టుబడి ఉంటాం అంతకంటే విశేష విషయం ఏమి లేదు నిత్యకి కట్టుబడి ఉంటామంటే సో అనుతాధిసంధాహ అంటే అర్థం అది ఈ అనుభృతాధిసంధాహ అంటే ఇప్పుడు వీడు ఏం పట్టుకోవాలి పట్టుకునేప్పుడు ఎలా పట్టుకోవాలి తనకి తాను ఎటువంటి రక్షణ ఇచ్చుకుంటున్నాడు వీడు ఆ పరశువు కాలుతుంది కదా ఆ కాలకుండా వీడు ఎటువంటి రక్షణ ఇస్తున్నాడు సత్యాన్ని రక్షణగా కవచంగా చేసుకుని పట్టుకుంటున్నాడా లేక అసత్యాన్ని కవచంగా చేసుకుని పట్టుకుంటున్నాడా అసత్యాన్నే కవచంగా చేసుకుని రక్షణగా చేసుకుని పట్టుకుంటున్నాడు అది పనిచేయదు ఎందుకంటే అసత్యం కనుక అన్నమాట ఎంత సో ఆత్మ అనురూపేణ ఆత్మానంతర్ధాయ వ్యవహితం కృ తప్తం మోహా ప్రతి అనురూపేన ఆత్మానం అంతర్ధాయ తనను తాను కప్పుకొని దేనికి అంతర్ధాయ అంటే కప్పుకున్నాడు కనపడకుండా కప్పుకున్నాడు దేంతో కప్పుకున్నాడు సత్యంతో కప్పుకుంటే అది దానివల్ల నష్టం ఉంది అసత్యముతో తనని తాను కప్పుకున్నాడు అంతర్ధాయ అంటే వ్యవహితం కృత్వ అంతర్ధాయా మంత్రంలో వ్యవహితం కృత్వ తనని తాను తనకి పరశువుకి మధ్యలో వ్యవహారము అడ్డుగా ఏం పెట్టాడు అనుభూతాన్ని పెట్టాడు అసత్యాన్ని అడ్డుగా పెట్టుకున్నాడు వీరికి పరశువుకి పరశువు అంటే కాల్ చేసేటువంటి పవర్ బ్యాంక్ ఉంది ఆ పరశువుకి వీరికి మధ్యలో అడ్డంగా ఉండేది ఏమిటంటే అనురుతం అప్పుడు పరశువుని పట్టుకున్నాడు అది అజ్ఞానం ఎందుకంటే బుద్ధున్నవాడైతే తనకి పరశువుకి మధ్యలో సత్యాన్ని అడ్డుగా పెట్టుకోవాలి అప్పుడు కాలదు అంతేకాదు తనకి పరశువుకి మధ్యలో అనృతాన్ని అడ్డుగా పెట్టుకుని వీడు పట్టుకుంటే కాలిపోతుంది చెయ్యి ఎలాగంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తామని వీడికి చెప్తారు చెప్పి ప్రశ్న అడిగితే వాడు వెంటనే అసత్యం చేస్తాడు దాని అర్థం ఏంటండి అది తెలిసిపోతుంది ఎందుకు తెలిసిపోతుందంటే మీకు సత్యం మీరు సత్యం అని తెలుస్తూ అసత్యం ఎప్పుడైతే ఉంటారో స్పీట్ వస్తుంది ఇక్కడ స్పీట్ ఏమిటంటే నోయింగ్ పర్సన్ స్పీకింగ్ పర్సన్ నోయింగ్ పర్సన్ హీ నోస్ వన్ థింగ్ స్పీకింగ్ పర్సన్ హీ స్పీక్స్ అనపర్స్ దెట్ ఈస్ ది స్ప్లిక్ ఇప్పుడు నోయింగ్ పర్సన్ person. స్పీకింగ్ పర్సన్ మీరైతే స్పిట్ లేదు దాంట్లో నేనే నోయింగ్ పర్సన్ నేనే స్పీకింగ్ పర్సన్ అంచేత స్ప్లిట్ వచ్చింది అలా కాకుండా నాకు తెలుసున్న సత్యాన్ని నేను పలికాను అనుకోండి దెర్ ఈజ్ నో స్పిట్ నోయింగ్ పర్సన్ అండ్ ది స్పీకింగ్ పర్సన్ ఆర్ కమిటెడ్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ స్ప్లిట్ లేదు ఆ స్ప్లిట్ ఎప్పుడైతే వచ్చిందో మీకు వెంటనే నర్వస్ సిస్టమ్ దానికి రియాక్ట్ అవుతుంది హార్ట్ స్కిప్స్ ఇది నెర్వస్ ఎలక్ట్రిసిటీ ఫాల్స్ పాస్ అవుతూ ఉంటుంది సపోజ్ పాయింట్ నాట్ ఫైవ్ ఆంపియర్స్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనుకోండి నర్వస్ సిస్టంలో ఈ అసత్యం పలికిన వెంటనే డబుల్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ఏదో అలాంటిది ఏదో అవుతుంది అదే ఆ మెషిన్ పడుతుంది అది మోడర్న్ మెషన్ కాబట్టి అసత్యం పలకటం కఠినం అండ్ వితౌట్ క్రియేటింగ్ కాన్సెప్ట్ విత్ ఇన్ యూ యూ కెనాట్ టెల్ అండ్ అంట్రూత్ వేరే సత్యం పలకడంలో అంతా తీరిత అంతేతనే సత్యం వేసిన వేసిన ముద్ర కంటే అసత్యం వేసిన ముద్ర గట్టిగా బలంగా పడుతుంది ఎందుకంటే వీడు సావధానంగా ఆలోచించి ప్లాన్ చేసి వీడు అసత్యం చేస్తారు సత్యం చేయడానికి అంత ప్లాన్ అంత సావధానత ఏమీ ఉండదు కాబట్టి అప సంస్కారాలు బలీయంగా ఉంటాయి పుణ్య సంస్కారాల కంటే అంతేతనే మరణించి ముందు బలమైన సంస్కారాలు బయట వస్తాయి మరణ శైలి ఉన్నప్పుడు లీయమైన సంస్కారాలే బయటకు వస్తాయి కానీ లూజ్గా ఉన్న సంస్కారాలు బయటకు రావు ఇప్పుడు ఏ సంస్కారాలు వస్తాయనమాట పాప సంస్కారాలు బయటకు రాచేతనే వాడు నారాయణ అనమంటు వాడు అనొద్దు ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాడు అనాలి కదా తల దగ్గర దీపం పెట్టినట్టే వాడి తల దగ్గర దీపం పెడితే ఈ పెట్టిన వాడికి పుణ్యం వస్తుంది కానీ వాడికి ఏమొస్తుంది వాడు తలలో వాడు బతుకు తల దీపం పెట్టుకోవాలి కానీ తల దగ్గర వీళ్లు పెడతారు దీపం వీళ్ళ కోసం పెట్టుకుంటారు వీళ్ళకు ఒక ఫీలింగ్ బాగుంటుంది వీళ్ళకి ఒక తృప్తి కలుగుతుంది ఏది చేసినా వీళ్ళ కోసం చేసుకోవాలి వాడి కోసం వీళ్ళేం చేయగలుగుతారండి ఈ సత్తిచూటు వ్యవహారాలు కుదరండి వాడి బదులు వీళ్ళు చేయటం అన్నది కుదరదు వీళ్ళు ఏది చేసినా వీళ్ళ కోసం చేసుకోవాలి సత్తిచూటి సందర్భం ఉంటుందో దీనికి అక్కడ ఇలాంటి సందర్భం కాదు సో వాడి దగ్గర వాడు మరణించే ముందు వాడిని నారాయణ నారాయణను వీళ్ళు భయం చేస్తూ ఉంటారు మంచిది ఒక వాతావరణం నిర్మాణమైనది వాడిలో ఆ సంస్కారాలు ఉన్నట్లయితే అవి ఉద్బుద్ధమవుతాయి ఉంటే అది లేవనుకోండి వాడిని నారాయణ అనమంటే వాడు అండవు నారా అనమంటే పీచు అని అంటాడని మీరు మీరు విని ఉంటాం కొని కొని నారా అనిపిద్దాం సగలైనా అని ఆ నారాన్ని తీసుకొచ్చి చూపిస్తే దేవుతాడు అంటే పీచు అంటాడు తప్పించి నారాయణ పీచు అంటే వాడు సినాని కానీ నారాయణకి దరిగాట్లు కూడా వాళ్ళు ఇంకేం చేస్తారు వాడిని మీరు కాబట్టి ఎందుకంటే మరణించే ముందు ఆ దుష్ట సంస్కారాలే బలంగా ఉంటాయి కనుక అవే బయటకు వస్తాయి కాబట్టి జీవితం పవిత్రంగా ఉంటే మరణించే ముందు అప్పుడు కూడా మనస్సులో ఏదైనా దుష్ట సంస్కారం బలమైంది ఉంటే బయటకు వస్తుంది నేను ఈ పాపం చేశానంటే అది వాళ్ళ పట్ల కాబట్టి జీవితం పవిత్రంగా జీవించటం చాలా అవసరం అది వన్ సోన్ సేఫ్ ఇతరులకు ఉపకారం ఏం కాదు దానివల్ల మన సౌఖ్యం కోసం మనం మనం జీవించినంత కాలం ఒక స్మైల్తో చిరునవ్వుతో జీవించటం మరణించేప్పుడు కూడా చిరునవ్వుతో మరణించడం సో యూ లివ్ హ్యాపీలీ అండ్ యూ డై హ్యాపీలీ దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ వేదంతా నథింగ్ మోర్ దా వేదాంత ఈజ్ నాట్ మెంట్ ఫర్ స్వర్గము ఇదంతా ఇది అంటే వేదాంతా పర్పస్ ఇస్తారు బతుకున్నంతకాలం మీరు పీస్ఫుల్గా సుఖశాంతులతో జీవించి సుఖశాంతులతో దేహత్యాగం చేసే అంత మాత్రమే వేదాంతం యొక్క అంటే కానీ ఇది కర్మకాండ ప్రయోజనం ఎందుకంటే వేదాంతాన్ని కూడా కర్మకాండ ప్రయోజనంలో కల్పేస్తే కర్మకాండ వ్యర్థం అయిపోతుంది స్వర్గానికి వెళ్ళదలుచుకున్న వాడికి కర్మకాండ సన్స్ ఎ ఇట్ ఈస్ ఎ ప్రమాణ అండ్ పీపుల్ పర్ఫార్మ్ సమ్ రిచువల్స్ దో టు సెవెన్ హోప్ఫుల్ ఇంకా దట్ ఈస్ హౌ ది ప్రమాణ ఐ ఈజ్ సో వీ షుడ్ నాట్ డిస్టర్బ్ వేదాంత శ్రవణం చేస్తే స్వర్గానికి వెళ్తా ఉన్నట్లయితే అది డిస్టర్బ్ అవుతుంది ఇంకా ఇంకా మరి యజ్ఞం చేయొచ్చు వేదాంత శ్రవణమే చేయొచ్చు అలాగే అంటే దాన్ని మహిమని చెప్పడం కోసం చెప్పచ్చు తప్పు కాదు బట్ వేదాంతం యొక్క ప్రైమరీ పర్పస్ మటుకు సో టు లివ్ హ్యాపీలీ అండర్ టు డై హ్యాపీలీ సో ఈ సత్యాన్ని అందరూ మహాత్ములు గుర్తిస్తారు అని కనుక ఆత్మానం అంతర్భాయం వ్యవహితం కృత్వ సో తనని తాను అసత్యాన్ని అడ్డుపెట్టుకుని వ్యవహితం కృత్వ అంటే అడ్డుపెట్టుకుని అసత్యాన్ని అడ్డుపెట్టుకుని వీడేమో తనని తాను పరశువు నుంచి రక్షించే ప్రయత్నం చేసుకుంటాడు రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు ఎంత మూర్ఖత్వం కది అలా చేయటం దాని చేతనే మోహ ప్రతి గృహతి దాన్నే మోహము అని అంటారు అంటే ఏది రక్షించదో అది రక్షిస్తుందని పట్టుకోవడం అది మోహం అక్కడ మోహం వల్లనే వాడు ప్రతిగృతి దాన్ని పట్టుకుంటాడు తర్వాత సదహ్యతే అధహమ్యతే రాజపురుషై స్వకృతేన అనురుతాభిసంధి దోషేణ ఎప్పుడైతే పట్టుకుంటాడో సద్భాహీయతే చేతుంది సురుగు మనకి కాలిపోతుంది వెంటనే చేయ వెనక్కి లాగేసుకుంటాడు చేయడం కాలిపోతుంది అయిపోయిందంటే అసహన్యతే వీడికి శిక్ష పడిపోతుంది రాజపురుషులు వాయుస్ కనబడుతుంది అయితే తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ గారి ముందు పెట్టేస్తారు అయిపోయింది వీడు వీడు దొంగ తెలిసిపోయింది కదా అంచేతనం వీడు అసహన్యతే రాజపురుష రాజపురుషుల చేత వీడు శిక్షింపబడతాడు అయితే ఇప్పుడు శిక్షించింది ఎవరు రాజపురుషులు కాదు రాజపురుషులు వరికే నిమిత్తం మాత్రం వీని శిక్షించింది స్వకృతేన అనురతాభిసంధి దోషేన వీడు తాను చేసుకున్న అనుృత అభిసంధి ఏదైతే కలదో అసత్యమునందు పట్టుదల ఏదైతే కలదో ఆ దోషము చేతనే తాను చేసుకున్న దోషము చేతనే తాను దుఃఖమును పొందినాడు సో మనిషి ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందినా సుఖాన్ని పొందినా తాను కర్మఫల రూపంగానే సుఖదు సొందుతారు అకర్వతి తత ఏ సత్యమానం క్యాస సత్యేనార్ధాయ పరసం తప్తం ప్రతిగృతి సమదహ్యతే అథ ముచ్యతే అథ అంటే అండ్ అదర్ హ్యాండ్ అని అర్థం దీనికి భిన్నమైనటువంటి సిచ్యువేషన్ ఎలాగంటే ఏది తస్య అకర్త భవతి ఆ వ్యక్తి ఆ సైన్యాన్ని అంటే చోరీని చేసిన వాడు కాదు అతని కర్త కాదు అకర్తా భవతి వాస్తవంలో ఆత్మకర్త కాదు దేనికే కూడా అది కూడా తెలుసుకోవాలి ఆత్మ కర్త కాదు కానీ వీడు కర్తననుకుంటాడు కర్తృత్వం ఆత్మ మీద ఉండదు ఆత్మ కేవలం ఇస్తే విక్నెస్ విట్నెస్ అంటే ఏదో ఇన్ఎఫెక్టివ్ పర్ఫెక్ట్ లైక్ విట్నెస్ అని మీరు అనుకోవద్దు విట్నెస్ంగ్ స్టేట్ ఆఫ్ విట్నెసింగ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ పవర్ ఇప్పుడు విట్నెస్ అంటే మనం ఏదో పదం వాడాలి కాబట్టి వాడతాం కానీ మామూలుగా మీరు రోడ్డు మీద నిలబడి ఉన్నారనుకోండి ఏదో అక్కడ ఏదో పొరపాటు మంచిదో జరిగిందనుకోండి యూఆర్ ఎన్ ఇన్ఎఫెక్టివ్ పర్ఫెక్ట్ లైక్ విక్నెస్ అక్కడ మీరు మీరు దాన్ని ప్రభావితం చేసి లేదు మీరు ఆ యాక్ట్ అక్కడ ఆ ఘటన మీరు ఉన్న జరుగుతుంది మీరు చేయకున్నా జరుగుతుంది యు ఆర్ ఎ విక్నెస్ కానీ మనసు విషయంలో అలా కాదు యూఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ లైక్ ఇన్ ఎఫెక్టివ్ వీక్నెస్ యూఆర్ ఏ విక్నెస్ టు దట్ ఎక్స్టెంట్ దట్ ఆల్ ది పవర్ ఆఫ్ ది మైండ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ యూ లైక్ సమ్ ది విక్నెస్ సూర్య భగవానుడు విక్నెస్ అనుకోండి లేకపోతే నేను ఈ పుస్తకం చదివి పాఠం చెప్తున్నా దీనికి దీపం విక్నెస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎఫెక్టివ్ పర్ఫెక్ట్ లైక్ విక్నెస్ అది లేకుంటే అసలు ఈ పని ఏది అవ్వదు దాని సన్నిధి వల్లనే ఇది జరుగుతుంది అయినా అది ఇన్వాల్వ్డ్ కాదు అలాంటి విక్నెస్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్ స్టేట్ ఆఫ్ విట్నెస్ ఇది మనస్సులో కర్తృత్వం ఉంటుంది సూక్ష్మశి మనస్సు ఇంద్రియములు వాటి ఎందుకు ఉంటుంది ఎందుకంటే అవి మెటీరియల్ థింగ్స్ అవి సూక్ష్మం కానీ స్థూలం కానీ దే ఆర్ మెటీరియల్ థింగ్స్ పాంచభౌతికములు కనుక వాటి ఎందు కర్తృత్వానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ద్రవ్యము క్రియాశ్రయం ద్రవ్యం క్రియని క్రియకు ఆశ్రయం ద్రవ్యం దీపం ఉందనుకో ప్రకాశం ఉందనుకోండి ప్రకాశములందు కర్తృత్వం ఉండదు కర్తృత్వం ఉండాలంటే అది ద్రవ్యం కాబట్టి మనస్సు ఇంద్రియాలు కానీ దేహము కానీ దే సూక్ష్మ స్థూల శరీరములు కనుక వాటి ఎందుకు ఉంటుంది ఆ కర్తృత్వం ఎప్పుడు సంభవం అవుతుంది ఆత్మ యొక్క సన్నిధిలో మాత్రమే సంభవం అవుతుంది ఇట్ ఈజ్ లెక్ చే ఐరన్ ఫైలింగ్ ఉంటుంది దుసరా అది అయస్కాంత సన్నిధిలో కదుంటుంది కదిలీది ఐరన్ ఫైలింగే కది అయస్కాంతము కదలదు కదిలించదు అయస్కాంతం కదిలించదు ఐరన్ ఫైలింగ్ కదులుతుంది అయస్కాంతం కదిలిస్తుందండి అర్థం ఉండదానికి అయస్కాంతం అది ఉంటుంది in its glory. To, what is its glory? To fill the entire space around with magnetic field. That is glory. That is glory. That is glory. That is glory. That is glory. That is glory. That is sun below, iron filing moves. Now, the eyes can't be human mind. I can't move. I can't move. I can't move. It's two things. Kattratman, Karaitrasma. That is Kattratvama. Karaitrasma is Kattratvama. అంచేతనే దాన్ని శంకర్లో హేతు కర్తృత్వం అంటారు మీరు చూసారుగా శంకర భాష్యం గీతా భాషంలో చూసారు హేతు కర్తృత్వం అలా ఎందుకంటారంటే ఇది కర్తృత్వం కాదునుకుని పోతారేమో అని హేతు కర్తృత్వం ఉంటారు అసమానం కారయతృత్వం అంటారంటే అర్థవే ఇది కర్తృత్వం కదనుకుంటారు ఇలా అలాంటి కూడా ఉంటారు లోకంలో అలాంటి వ్యాఖ్యాతలు కూడా అజ్ఞానం అంటే రోడు మీ గురించి నేను అంటే పుస్తకాలు రాసేవాళ్ళు కూడా అలాంటివి రాస్తారు కాబట్టి పుస్తకం లోకంలో ఒక అజ్ఞానం ఉంది ఏంటంటే పుస్తకం The printed word దింటెడ్ వరల్డ్ ఈజ్ ట్రూస్ అనే ఒక బ్రాంత్ ఉంది ఐసా నహి హై సంస్కృత శ్లోక రూపంగా ఉంటే టూస్ అని ఇంకో భ్రాంట్ ఉంది ఇవన్నీ కనెక్ట్ కాదు సంస్కృత శ్లోకం కోట్ చేస్తుంది అదేలా గుర్తుంది ఇది అటువంటి వర్క్ శ్లోకం కోట్ చేస్తే ఇక్కడ గుర్తుందండి వచ్చిందని శ్లోకం కూర్చేస్తే ఓహూ ఈజ్ ఇంట్రెస్టెడ్ లేదా నువ్వు చెప్పదు అర్థం చెప్పంటే ఇది కొలాప్స్ ఇస్తా అటువంటి work like that. Anyway, so atma akarta. అది మనస్సులో పెట్టుకుని ఆ మంత్రం అలా ఉంటుంది అస ఇది తస్య అకర్త సో ఈ సైన్యాన్ని వీడి చేయలేదు నిజానికి అన్యథా సంతమాత్మానం యోన్యథా ప్రతిగృహ్యతే కింతేన నృతం పాపం ఆత్మ ఆత్మ ఆత్మచౌరాపహారిన అనేదో ఉంది అంటే ఒక ఆత్మస్వరూపము ఒక విధంగా ఉంటే వీడు ఆత్మస్వరూపాన్ని ఇంకో విధంగా తీసుకుంటాడు చౌరేణ ఆత్మాపహారిన ఇంతేన నకృతం పాపం చౌరేణ ఆత్మాపహారిన ఆత్మ విషయంలో అజ్ఞానంగా ఉన్నాడే వీడు వీడేం చేస్తాడు ఎల్లప్పుడూ అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిగ్రహ్యత ఆత్మ ఒక విధంగా ఉంటుంది ఆత్మ అకర్తృ అభోక్తృ ఆత్మ వీడు దాన్ని కర్తాభోక్త అని తీసుకుంటాడు చికేక్షి చేస్త కర్తాభోక్త ఇంతకంటే మహాపాపం మరొకటి లేదు ఇంతేనో నకృతం పాపం వాడు చెయ్యని పాపం ఏం లేదు ఎందుకంటే ఆత్మహత్య బ్రహ్మహత్య చేస్తాడు ఆత్మహత్య చేశాడు ఆత్మహత్య ఎందుకంటే ఆత్మని చౌరేణ ఆత్మాపహారేణ ఆత్మను అపహరించేశాడు ఆత్మస్వరూపాన్ని దూరమైపోయాడు ఆత్మహత్య చేశాడు ఎందుకంటే అనాత్మను ఆత్మగా తీసుకున్నట్టునట బ్రహ్మహత్య చేశాడు ఎందుకని ఆత్మ బ్రహ్మ అని తెలుసుకోలేకపోయాడుకుంట అని ఈ విధంగా నింద ఇకే ఆత్మజ్ఞానం పొన్ని తీరాలి మితా కబుర్లన్నీ పక్కన పెట్టు ఆత్మజ్ఞానం కన్యావాసించట అత్మానం ఏదైతే జానత్ అని సో ది పాయింట్ ఇస్ అకర్త భవతి వీరు స్థైన్యం చేయలేదు కాబట్టి ఆత్మజ్ఞానం లేకపోవడం కూడా సైన్యంతో సమానం చోరీతో సమానం ఇది చోరీ అనమాట సో ఆ విధంగా దాన్ని చెప్పారు ఆ శ్లోకం రామాయణంలో చౌరైన ఆత్మాపహారిన అనే శ్లోకం శ్రీమద్ రామాయణం వాల్మీకి రామాయణంలో శ్లోకం సుందరకాండలోనే అక్కడ వస్తుంది అని అథవేదిత్యర్మణ కర్తాభవతి దృష్టాంతంలో ఈ చోరుడు ఆ చూరి అనే కర్మకి కర్త కాడనుకోను అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు నేను కర్తన కాదు అని చెప్తున్నాడు అంటే అర్థమేంటి తత ఏవ ఆ కారణం చేతనే కర్త కాదు గనుకనే ఆత్మానం సత్యము కురుతే వీడు ఆత్మను సత్యముగా చేసుకుంటున్నాడు దాని మీద అనుభూత దోషం లేకుండగా చేసుకుంటున్నాడు అస్ప్లిట్ లేకుండగా చేసుకుంటున్నాడు అందాము స సత్యేన తైనా కర్తృతయా ఆత్మానమంతర్ధాయ పరసం తప్పం ప్రతిగృహా అతను ఏం చేశాడంటే సహా సత్యేన సత్యముచే ఆత్మానం అంతర్ధాయ అది మంత్రం సత్యముతో ఆత్మకు అడ్డు పెట్టుకున్నాడు ఆత్మకు అడ్డు ఏం పెట్టుకున్నాడు సత్యాన్ని అడ్డు పెట్టుకున్నాడు పెద్ద తగలకుండగా ఆ పరశువు యొక్క హాని వీడికి కలగకుండగా సత్యాన్ని అడ్డుపెట్టుకున్నాడు అదే అనుకున్నాడు ఏమిటా సత్యము సైన్య అకర్తృతయా తయ కాను సైన్యము కర్త కాకుండు నేను సైన్యము చేసిన వాడను కాను అనే సత్యాన్ని అడ్డుపెట్టుకున్నాడు దాంతో ఆత్మకి రక్షణను కలిగించుకున్నాడు కలిగించుకుని ఆ ఆత్మను రక్షించుకుంటూ సప్తం పరశుం ప్రతి వేడిగా ఉన్నటువంటి ఆ పరశువుని పడుతున్నారు తర్వాత స సత్యాధిసంధస్సన్ నహ్యతే సత్యవ్యవధానాత్ అటముచ్యతేరుక్తృభ్య సహా నహ్యతే అతడు దహించబడడు అంటే కాల్ కాలదు హే కాళదు ఇందువల్ల కాలం లేదు సత్యాధిసంధస్సన్ సత్యమునందు కమిటై ఉన్నాడు కనుక ఆ టెస్ట్ యొక్క లక్షణం అది సత్యానికి బద్ధుడై ఉన్నవాడికి చేయి కాదు కాబట్టి ఆ చేయి చక్కగా అలా ముక్కుంటాడు తీసేస్తాడంతే అంటే టెస్ట్ చేయి కాలిందా లేదా చూసుకుంటాడు కాదంటే వాడు సత్యం పరిచయాడమర్థం సో సత్యాభిసంధస్థం నహ్యతే ఎందువల్ల దహించబడలేదు సత్యమునందు అభిసంధి గలవాడు సత్యం వ్యవధానా వీడి ఆత్మ వీడి ఆత్మకి ఆత్మ అంటే దేహం అనమాట అక్కడ దానికి ఆ సప్త పరశువుకి మధ్యలో రక్షణగా అడ్డుగా ఏవచ్చింది సత్యం అడ్డుగా అవుతుంది కాబట్టి ఆ పరశువు వీళ్ళేం చేయలేకపోయింది అతముఖ్యతే వెంటనే వీళ్ళు విడిచిపెట్టబడతారు విడిచిపెట్టబడే ఎవలవి ఎవల ఎవళ్ళ నుండి అంటే మృషాభియోక్తృఘ్యహ నీవే చోరీ చేశావు అని వాళ్ళు అభియోగాన్ని వేశారు అభియోగం అంటే నింద ఆ అభియోగం వేసిన వాళ్ళు రాజపురుషుడు అభియోక్తృ నిందవేసిన వారు అధియోగాన్ని తెచ్చిన వారు ఇప్పటికీ కూడా వాడతారు ఆ పదం అధియోగమును తెచ్చినాడు ఆ అధియోగమును తెచ్చిన వాళ్ళ నుండి వీడు విడిచిందబడతారు ఇందువల్ల మృషాభియోక్తృ తప్పు అధియోగమును తీసుకువచ్చిన రాజపురుషుల నుండి విడిపించబడతాడు అది తర్వాత తప్త పరశు హస్తపల సంయోగ శా తుల్యేపి హేయకర్త కర్ అనృతాధిసంధోహ్యతే నత్యాసంధ అది సప్తపరశు హస్తతల సంయోగస్ తుల్యవేపి ఇప్పుడు అసత్యం పలికిన వాడు పట్టుకున్నప్పుడు ఏమైంది సప్తపరశుకి హస్తతలంతో సంయోగం కలిగింది ఖాళీ ఉన్న ఇనప ఇనపరాడికి అరచేతి చర్మంతో సంయోగం కలిగింది అది సమానం సత్యం పలికిన వాడికి అసత్యం పలికిన వాడికి తుల్యత్వే అది సమానమే ఇక్కడ ఎలాగైతే సత్సంపత్తి సమానమైనట్టుగా అది సమానమైన ఇక్కడిద్దరున్నారు స్య కర్తృ అకర్త అసత్యం చేసిన అది అసత్యంగా చోరీ స్థేయం అంటే చోరీ చెయ్యని వాడు వీళ్ళిద్దరి మధ్యలో ఎమౌండి కర్హ కర్తృ అకర్త ధాత్రోహలాగా చోరీ చేసిన వాడు చోరీ చెయ్యనివాడు వీళ్ళిద్దరిలో అనృతాభిసంధ్యూ ఇస్ కమిటెడ్ అసత్యం అంట్రూట్ దహ్యతే వాడు కాల్చబడతాడు వాడు చేయ కావలసింది నటు సత్యాభిసంధ సత్యమునకు కట్టబడ్డవాడు చేయకాలదు అంటే జ్ఞానీ అజ్ఞానీ పరిస్థితి ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది ఇప్పుడు ఒకడు మద్రాసు వెళ్తున్నాడు రైల్లో విజయవాడ ఒంటికంటే ఇన్ని విజయవాడ రైలు వచ్చారు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్తున్నాడు విజయవాడలో అంతకుముందు మీకు చెప్పాను లేదా మళ్ళీ చెప్తున్నాను విజయవాడలో ఒకటి ట్రంక్ పెట్టి ఒకటి పట్టుకుని ఎక్కాడు అదే పెట్టాడు ఇంకా వెంటనే వచ్చేస్తుంది బట్ వచ్చి మీకు ఫినిష్ పెట్టి పట్టుకుని ఎక్కా ట్రంక్ పెట్టి వీడి గట్ కింద వీడు లోవర్ బెట్ పెద్ద కిందకు తోసి మిడిల్ బెర్త్ ఆక్యుపై చేసి పడుకున్నాడు ఈ నెల్లూరు వచ్చింది లోపల ఐదే యాత్ర ఈ కింద ఉన్నవాడు ఈ ట్రంక పెట్టే తోయడం చూశాడు మిడిల్ బెర్త్ అనేది మనిషి లేడు ఎక్కడికో వెళ్ళేళ్లే వస్తాడు నెల్లూరు దాటిపోయింది గూడూరు వచ్చింది అయినా లేడు మనిషి ఆ తర్వాత ఇంకా మద్రాసు లేడు ఊరుకున్నాడు ఊరికే గమనించి ఊరుకున్నాడు మద్రాసు వచ్చింది అందరూ దిగారు ఎక్కడో దిగబోతుంటే ఆ ట్రంక్ పెట్టి అలాగే ఉన్నారు ఎవరు దాన్ని క్లెయిన్ చేయలేదు ఊరుకున్నాడు ఇంకో కొంచెం సేపు కూర్చున్నారు ఈ లోపల మొత్తానికి అందరి దిగేశారు ఇంక వీళ్ళు ఒక్కడూ ఇంకో ఈ లోపల కూలర్ వచ్చారు ఏమో ఫుల్ కావాలా అని చెప్పారు ఆమె కావాలి రా ఏదైనా ట్రంక్ పెట్టి తన పెట్టి తాను చిన్న పెట్టి చేత ఆ ట్రంక్ పెట్టి కూలీని ఎక్కిన పెట్టుకున్నాడు కొంచెం బరువుగా ఉన్నది భయంకర టికెట్ కలెక్టర్ వచ్చేసా ఈ ట్రంకు పెట్టి వెయ్యగలదురా అని అడిగాడు ఆ కూలీని అంటే ఎందుకంటే బరువు ఎక్కువ ఉంది సరే మీరు అది బరువు ఉంది టికెట్ దానికి మీరు ఎక్స్ట్రా ఓకే అక్కడ టోకన్ వేసేది ఉంటుంది దాని మీద వేస్తే మీరు యాభై రూపాయలు దీనికి ఎక్స్ట్రా కట్టాలి ఇది యాభై రూపాయలు కట్టేసి రిసీట్ తీసుకున్నాడు పేరు అది బయటికి వెళ్ళి ట్యాక్సీ పిలిచి ట్యాక్సీలో పెడుతూ ఉండగా పోలీసులు వచ్చారు ఆ ట్రంక్ పెట్టులో ఏముందని అడిగాడు అంటే పుస్తకాలు ఉన్నాయి బరువుగా ఉంది కదా పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు వీడి ఏముందో వీడికి మాత్రమే తెలుసు సరే దాన్ని ఎలా కర్రకర్ కొట్టి పుస్తకాలు ఆయన ఒకసారి తెలిసి చూద్దాం అని తెలిసి ఆ తాళం చేయలేదండి తాళం చేయలేకపోతే వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళకొచ్చి తెలిపిస్తుందంటే శవం ఉంది ఇప్పుడు అంటాడో అది నాది కాదంటు ఆ డ్రగ్గులకు నాది కాదంటాడు వాళ్ళు అరెస్ట్ చేసి ఎందుకంటే అన్ ది ఛార్జెస్ ఆఫ్ మదర్ ఎఫ్ఐఆర్ హీస్ దీస్ క్యారియింగ్ ఏ డెడ్ బాడీ Trying to destroy evidence, he'll have like, section 231, A, B, C, 232, C, D, F, and he'll have all of them. All of them doesn't bear that. They are unusual, they are, but they do. They are the same thing, they are the same thing, they are the same thing. But the same thing is the same thing. Anyway, whatever. So we'll enter Nādi Kādanyam. All of them have evidence, we'll receive in the old and since then. I can't remember all of them. I can't remember. నేను దాడి ఓవర్ కాదు అది వీడు బొత్తుకుంటే కాకుండా మేము ఆ డబ్బు కూడా కట్టి ఎక్స్ట్రా వెయిట్ కి పెట్టి డబ్బు కట్టే వాళ్ళు రిసీట్ చూపిస్తారు అండి ఇస్తే నేను రిజీట్ పే చేసేవాళ్ళు అది పొరపాటు అడుగుతా చెప్పేసి వీడు కట్టుకుంటాడు వీడు వాళ్ళు ఎదురు ఇది మన సంసారం ఇలాగే ఉండదు ఒక శిశువు జన్మిస్తుంది నేను కర్తనంటాడు శిశువు జన్మించిన వీడు కర్తనా ప్రకృతి లైఫ్ ప్రాసెస్ లో జన్మించలేదు వీడికి అర్థం ఎదురు చేయడండి ఏమైనా అర్థం లేదండి హీ అస్యూస్ దట్ హీజ్ ది హీస్ ది ఆధర్ ఆఫ్ క్రియేషన్ ఓకే ఇఫ్ యు ఆర్ ది ఆధర్ యూ క్రియేట్ అనదర్ చేయిల్ ఐ విల్ సీ యూ క్రియేట్ సో హౌ యూ ఆర్ ది ఆధర్ ఆఫ్ ది యూ సీ క్రియేషన్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ సచ్ ఎ గ్లోరీ మాత్రమూల సీవెంట్ You can't do one step in that marvelous process of life. What, what is it that you do? So he assumes that he is the ādhādhā. You do batu-kunanda-kala āde dharana batu-tega. Just because of that simple mistake, āham karta. That's why marokā kriyaki, marokā kriyaki, marokā kriyaki, samsaraṁ ke samadhu-dhūjuna kolti. Nenu karta-nana, in the wisdom karta. Ipidaite nenu karta-nana vidarnado. Aipay uh, nante, you will jail upon pata nante, in time. Bas, that's all. Nena amarnāthavya lālana nukuna, yappudo iravai saṁ svala kata. Mata nne aipay arpatla nne aipay. Last minute lo, it was dropping. Adhi drapa yipata nne nena kārnaṁ gāda. I never had any intention of dropping. I, I wanted to proceed. But uh, the situation came like that, I was forced to cancel. సరే అయిపోయింది ఇరవై సంవత్సరాల తర్వాత మొన్న అమర్నాథ అమర్నాథ్ దర్శనానికి వెళ్ళి అమర్నాథ్ హైతో ఒకటే మాట ప్రార్థన ఏమనంటే ఇరవై ఏళ్ల క్రితం నేను దర్శించాలనుకున్నాను అప్పుడు నువ్వు కానిచ్చేవు కాదు అప్పుడు నువ్వు అడ్డుపడ్డావు ఇప్పుడు నువ్వే తీసుకొచ్చావు అని నేను అప్పుడు మానేసింది నేను కాదు నేను మానేసింది నేను కాదు దట్ మచ్ క్లియర్లీ నువ్వు ఇప్పుడు వెళ్ళింది నేను కాదు ఎందుకంటే వెళ్ళడానికి కావాల్సినటువంటి ఎఫర్ట్ ఇట్ ఈజ్ నాట్ మై ఎఫర్ట్ ఇట్ ఈస్ ఈశ్వరా సెట క్రూ సంబడీ గల్స్ ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంక్లూడింగ్ ది పర్సన్ హు టుక్ మీ అప్ టు దాయింట్ ఇంక్లూడింగ్ ద పీపుల్ హూ హోస్ట్ ఫ్రమ్ బిహైండ్ వెరీ ఫోర్సిడ్లీ ఆల్ ఆఫ్ దమ్ ది ఆర్ ఆల్ ఏజెన్స్ ఆఫ్ ఈశ్వరా ఈశ్వరా వాజ్ వర్కింగ్ త్రూ ఆల్ ఆఫ్ దమ్ అండ్ పుట్టిన కంటి చూపు కూడా ఈశ్వరుడు హృషికేశుడు కదా ఇంద్రియాధిపతి హృషయం అంటే ఇంద్రియాలు కంటి చూపు ఇచ్చినవాడు కూడా ఈశ్వరుడు కాబట్టి ఇట్ ఎనీ స్టేజ్ మన కర్తృత్వం లేదు దెర్ ఈజ్ ఈశ్వరుని దర్శనమే ఉంది కానీ ద్రష్ట లేడు దిస్ ఈగో ఈజ్ నాట్ దాగంటే దెర్ ఈజ్ ద ఫ్లో రివర్ బట్ దెర్ ఈజ్ నో బోట్ ఫ్లో రివర్ ఉందంతే లైఫ్ ఈజ్ లైక్ దట్ లైఫ్ ఈజ్ లైక్ దట్ కానీ వీడేమనుకుంటాడంటే దేహేంద్రియ మనస్సంఘాతంతో చాలా భయంకరమైనటువంటి ఆదాత్మ్యాన్ని చెంది ఉంటాడు దజెంట్ అక్కత్ హిం ఇప్పుడు ఎలాగంటే ఈ దేహేంద్రియ సంఘాతమైన నేను జగత్తును చూస్తున్నాననుకుంటాడు కానీ ఏ చైతన్యం యొక్క అనుగ్రహం చేత నీవు జగత్తును దర్శిస్తున్నావో అదే చైతన్యంలో దేహేంద్రియ సంఘాతాన్ని కూడా దర్శిస్తున్నావు అని తెలుసుకోండి ఐ ఆమ్ యాజ్ మచ్ అ విట్నెస్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ ఆఫ్ ద బాడీ మైండ్స్ అంటే అండ్ దెన్ ఫోర్ ఐఎమ్ డిస్టింగ్ ఫ్రమ్ including the body mind and senses. I am the one who sees the world. I am the one who sees the tree. I am the one who sees the mind. So you are distinct from everything. You separate yourself from everything. Are you include yourself in you? And they are half half. Half reality is not. Is everything entire universe including the body mind sense complex is external to you or The entire universe including the body-mind-sense complex is intertwined so together. Because it is resigning in you, the consciousness. So, when the vidyantya astratment of the manashe, halfway he identifies. Tam choose bala to identify kado, tam choose dehaan to identify. I dehaanika bala to yoga parthamam terishti dhe into to identify, that maa-bala-anithe. That means, per kudha rashe. Oharo kanta means vendi kanta means per rashe. ఆ వెండి కంసంలో నెయ్యి అది గచ్చిగా వేసుకుని హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు ఆ వెండి కంచం ఇక్కడ పడుంది దాని మీద పేరు చెట్టు నేను ఉద్రిక్తులే వెండి కష్టం ఉద్దరిస్తుండే అంతా కూడా రాంగ్ వాల్యూస్ ఎంత లోతైన రాంగ్ వాల్యూస్ అంటే ఒక ఆయన ఉన్నట్టు ఆయన ఇంటికి అర్ధిస్తున్నారు ఎంత అర్ధిస్తున్నారండి అని నేను సమాచారం అలా వచ్చింది నేను అలాంటి సమాచారం వచ్చింది ఎంత అర్థిస్తున్నారంటే నెలకి యాభై వేల రూపాయలు అందిస్తున్నారు ఓకే మంచిది ఉన్నది ధనం ఉన్నది ఇస్తున్నారు మంచిది అప్పుడు నాకేమనిపించిందంటే దేహము నెల ఆ ఇంట్లో కూర్చుని ఆయన చేసిన భోజనం నాకేమిటో తెలుసు నీకు తెలుసు నేను కూడా అక్కడే కూర్చుని భోజనం చేశాను కాబట్టి ఆయన చేసిన భోజనం ఏమిటో నాకు తెలుసు సో ఈ భోజనం యొక్క ఖర్చు ఎంత అని నాకు ఆ భోజనం ఖర్చు ఎంతంటే బహుశా పది రూపాయలు అన్ని వస్తువులు కొనుక్కుని చేసుకుంటే యావరేజ్ అవుతు చేసినట్లయితే ఒక ప్లేట్ పది రూపాయలు కొని ఇరవై రూపాయలు వేసుకోండి సో ఇరవై రూపాయలు భోజనం చేస్తున్నాను అంటే నెలకి ఒక వెయ్యి రూపాయల భోజనం అబ్బా ఒక్క మనిషి వెయ్యి రూపాయల భోజనం ఎక్కడ చేస్తాడు ఐదు రూపాయల భోజనం నేను నెలకి చేస్తున్నాను ఈ ఐదు రూపాయల భోజనం తప్ప ఇంకా మిగిలిందంతా వేస్తే దేహయాత్రకి కావాల్సింది అంతే మిగిలిందంతా కూడా The rest of it is all imagination, all falsehood. I am, the, uh, I am the owner of this house, I am this, I am that. Andhukuraṁ ca kare. I have a well rūpa-yala dhikki into this spoon and I. He has a very high uh, imagination about himself. Andhukuraṁ ca kare. So even a simple roof also, if you have the imagination that I own this, then that means anurutādhisaṁ dhāha. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు నేను పెద్ద ఆఫీసర్ని అంటాడు మీరు శరీర యాత్ర అనే మాట చూసుకున్నట్లయితే వీడి శరీర యాత్రనా చేసి వీడు ఆఫీసర్ కదా శరీర యాత్ర సంథింగ్ ఎక్స్ట్రా ఏమైనా చేస్తాడా శరీర యాత్ర కదా అంటే మన జీవితంలో మనము ఎంత డ్రాస్ ఎంత అనుభూతాన్ని ఎంత మాలిన్యాన్ని పోగేసుకున్నామో మనకు అర్థమవుతుంది ది ఫ్లో ఆఫ్ లైఫ్ మీరు చేయాల్సిందల్లా ఫ్రమ్ యువర్ సైడ్ అది కూడా మీరు చేయాల్సిందేం కాదు ఇట్ హ్యాపన్స్ రియల్లీ స్పీకింగ్ శరీరాన్ని నిలబెట్టడానికి నేను కర్తనే అనే భావన ఉన్నట్లయితే మీ కర్తవ్యాన్ని మీరు చేయటం ఇంకా అవన్నీ వస్తాయి బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ నేచర్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ది హోల్ మీరు అటువైపు నుంచి ఆలోచించండి మీ వైపు నుంచి ఆలోచిస్తే వస్తున్నాయి అటువైపు నుంచి ఆలోచించండి ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది హోల్ ఈ కాస్మాత్ సైజ్ నుంచి ఆలోచించండి కాస్మాస్ సైజ్ నుంచి దిస్ పర్టికులర్ లైఫ్ ఫార్మ్ దిస్ బబుల్ ఇన్ ది ఓషన్ ఆఫ్ లైఫ్ ఈ బబుల్ ఈ దేహం అనే బబుల్ ఇది ఓషన్ ఆఫ్ లైఫ్ ఈ దేహేంద్రియ మన సంఘాతం ఒక దేహమే కాదు ఈ దిస్ బబుల్ లైఫ్ వాట్ ఇట్ ఈస్ సపోజ్ నథింగ్ ఎక్సెప్ట్ స్టేయింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఫర్ ఎమ్ ఇప్పుడు సముద్రాన్ని ఈ బబుల్ వెళ్లి i do you expect me to do ante samudram em chestundey they as you are as long as you have to ngada galin em so cosmos side nunchi meeru meeru em cheyalo na peksha untunda samadhanam alochinchu ini stock market lo kashalu na peksha untundala lethe meeru yajnal cheyalo peksha untundala lethe meeru evveo tappukunnlu cheyalo na peksha untundi emu peksha untundi from the cosmos side no expectation from the whole no effect on you Because as an individual doing something, you are insignificant. As a part of the whole, you are insignificant. But if you know that the part is not different from the whole, you become all. Kabate ik kattrutvamo ane de, amta korpa tageka ninkohat lep. Atma-svarūpano ye kattrutvamo ane de. Atma ye kasannithilo sarvamu ghatillu tunnā, atma-indu yeti kattrutvamo ane de. మీద సత్యాన్ని తెలుసుకోవాలి తెలుసుకుంటే సత్యాధిసంధ సంసారం వాడిని దహించదు సంసారం వాడిని కాల్చివేయదు ముచ్యతే విడికితేస్తుందండి రెండో మంత్రం అద రెండో మంత్రం దృష్టి అస సత్యం ఆత్మానం గురితే సో సత్యాసంధ స్వనదహ్యతే అథ ముచ్యతే అయిపోయి ఆహా తర్వాత మంత్రం సత్ర నాదాహ్యేత సయ ఏషోని ఐతదాత్మ్యమిదం త ఆత్మా సత్వమసి శ్వేతకేతో శ్రద్ధాస్ విజ్ఞావి రెండుసార్ల అర్థమేటి एंड आई सो विज्ञा विति विजिज्ञावि रोड सारि कदा इत षाध्याय षोड़शंड छांदोग्योपनिषदी षोध्याय सप्त सो स यथा तदा सो सत्या पटुक सत्या कमिट ఆ పరశువుని పట్టుకున్నప్పటికీ కూడా అతను దహింపబడలేదు అది ఎలాగో ఇక్కడ కూడా అలాగే అని వాడి ప్రశ్నకి సమాధానం పూర్తాయి